స్తుత్యర్థం సామ ప్రకరణే సదుపన్యాసండి ఓంకారము ఇంత గొప్పది అని స్తించాలి చెప్పాలంటే ఎక్కడ చెప్పాలో తెలుసిన ఈ సామల ఉపాసనలన్నీ చెప్పిన చోట చెట్టాలి మంత్రశాస్త్ర గ్రంథం పెట్టుకున్నారనుకోండి వంద మంత్రాలు చెప్పి నూట ఒకటో మంత్రము ఓ అని చెప్పారు అనుకోండి ఏమిటండి ఈ నూట ఒకటో మంత్రం గొప్ప ఏమిటండి దీన్ని కొత్తగా చెప్పుకొస్తానని చూడ ఈ వంద మంత్రాల వల్ల నీకు ఏది కాదో అది నూట మంత్రం వల్ల వస్తుంది అని చెప్తే దాని యొక్క మహిమను గొప్పగా స్ఫుతించినట్లు ఆ గుర్తు ఆ గుడి అందుకోసం ప్రథమాధ్యాయమంతా ఉపాసనలను చెప్పి రెండవ అధ్యాయంలో ఆఖరి వరకు కూడా ఉపాసనలను చెప్పి ఆ సామోపాసనలు చాలా సాములు చెప్పారు నేను చూస్తే తెలుస్తుంది కనీసం మీరు హెడింగులు కంటెంట్ హెడింగులు చూసుకున్నా తెలుస్తుంది బృహత్ సామోపాసన రథంతన సామోపాసన వామదేవ్య సామోపాసన ఇలాగే సామోపాసనలు చెప్పారు కానీ ప్రథమాధ్యాయం నేను చదివేది దాంట్లో ఉద్దీర్ఘ సామోపాసన చెప్పారు ఈ ఉపాసనలు అన్నింటి వల్ల కూడా ఏ ఫలము కాదు అని ఆ ఉపాసనల సందర్భంలో చెప్పినట్లయితే ఆ ఓంకారం యొక్క మహిమను గొప్పగా సృతించినట్లు అవుతుంది అందుకోసం ఇక్కడ చెప్తున్నారు ఏదైతే సెపరేట్ సెక్షన్ లో అంత మహిమ రాదు ఈ సెక్షన్ లో ఉచ్చి చెప్తే ఇది అంత మహిమ కదా ఎలా అంటే లో ఆ ఒక పెద్ద వజ్రపు వజ్రమో లేదా పచ్చ ఏదో ఇటువంటి కూడా చిన్న చిన్న రాయులు చాలా ఉంటాయి కానీ ఆ మధ్యలో ఉన్న రాయి అది అన్నిటికంటే గొప్పది అలాగే ఇటు ఎన్నెన్నో ఉపాసనలు ఉన్నప్పటికీ ఒంకానో ఉపాసన చూసారే ఇంత గొప్పది లేదా మరొకటి లేదు అని దాన్ని స్ఫుతించడం కోసం ఏ ప్రకారంలో ఉందో దానిని వివరిస్తుంది శృతి సదుపన్యాస అది హతానికడు మంత్ర వ్యాఖ్య త్రయ మూడు మూడు అంటే ఏమిటండి మీరు లెక్క పెట్టండి తెలుస్తున్నా మీకు లెక్కపడచ్చు కదా లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు అది మూడు త్రిసంఖ్యా మూడు మూడే ఏమిటల్వి ధర్మస్కం ధర్మము యొక్క ఆధార స్తంభములు అంటే మీరు వెంటనే మళ్ళీ స్తంభము పిల్ల రుసు పైలలో ఉంది అలా మొదలుపెట్టుకోవచ్చు అంతా మెటఫాస్ అదే అంటున్నారు ధర్మ ప్రవిభాగ ఇత్యర్థ ధర్మము యొక్క స్తంభములో అంటే ధర్మము గోగు అంటే నిజంగానే బోగులు చాలు పాదములు అంటే నిజంగానే భాగం కాదండి అదే ఒక అలాగే ఇక్కడ కూడా స్తంభము స్కంధము అంటే స్తంభము స్తంభము అంటే నిజంగానే స్తంభాలు అనుకున్నాయి అంటే మూడు ప్రధానమైన భాగములు గలవు అని ధర్మస్య ప్రవిభాగ ప్రధానమైన భాగం ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటే మళ్ళీ వాటిల్లో ఇంకా డిఫరెన్స్ ఇస్తున్న కనపడతాయి భేదములు కనపడతాయి ప్రధానంగా మోటే చౌరు పదే సౌరు పదాలు అలా అంటారా హిందీలో అలాంటారు కదా స్థూలంగా చెప్పాలంటే మూడు భాగములు ధర్మంలో ఉన్నాయి అది ఏంటి కే అది ఎందుక చెప్పండి ఆ ధర్మ మూడు భాగాలు ఎవరితో చెప్పండి ఆ మాటపై శృతి లైంగ అధ్యయనం దానం ఇది ప్రథమ అది మొదటి వాటి మూడు తరలి మొదటి స్తంభము మొదటి భాష యజ్ఞం అంటే యజ్ఞ అగ్ని హోత్రాది మరి వేదం కదా అయితే పురాణం అయితే దీపం పెట్టు ఉత్పూడ దీపం పెట్టు పురుషులంకాలు పెట్టి దాంట్లో వచ్చి వేసి పెట్టు ఒక వృత్తి కాదు రెండు వత్తులు వేసుకుంటూ ఒక వృత్తి వేస్తే నరకానికి వెళ్ళిపోతే ఎముడు అక్కడ కాగి మూడు నీళ్ళు వేసి నిన్ను మైజీ రెండు మెత్తులు వేస్తే సొంతానికి వెళ్ళిపోతాడు అంటూ ఇలా చెప్తారు ఎన్నారా మీరు సో ఇలా అది పురాణ ధోరణి అలా ఉంటుంది ఇక్కడ కొంచెం అలా ఉండదు సరే ఎము అంటే అజ్ఞహోత్ర అజ్ఞహోత్రంతో మొదలు పెట్టాలి అగ్నిహోత్రము అంటే చాలా మంది అనుకుంటారంటే మంట అనుకుంటారు నిప్పులు అనుకుంటారు నిప్పులు కాదు అగ్ని అంటే నిప్పులు అగ్నిహోత్రం అంటే నిప్పులు కాదు మరి అగ్నిహోత్రము దేని పేరు ఒక కర్మ యొక్క పేరు కర్మనామ పేరు అని అంటారు ఒక కర్మ పేరు ఏమిటా కర్మ అజ్ని నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు చేస్తారు నిత్య ప్రతిరోజులు చేస్తారు అగ్నిహోత్రాన్ని ఆదికాలంలో నేరు విధంగా ఉంటారు ఈ ఆదికాలంలో ఏం చేస్తారంటే అగ్ని వేయించి రెండు ఆహుతులను సమర్పిస్తారు ఉదయం రెండు సాయంకాలం సో ఓం సూర్యా స్వాహ సూర్యాగన్నమ ఓం సోమయ స్వాహ సోమేదన్నమ ఇది ఉదయం సాయంకాలం సూర్య సో ఆ రెండు రెండు అవి ఎనిమిది లెక్క కూడా వేశారు ఏడాది అయ్యేటికి ఏడు వందల ఇరవై ఆగుతులు దాటి లభిస్తాయి మూడు రోజులు అనుకుంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆగుతులు సో ఈ విధంగా ఆగుతులను సమర్పిస్తూ ఉంటారు ఆ కర్మకి అసలు వైదిక కర్మలన్నీ అక్కడే ఆరంభం అవుతాయి పై కర్మ ఏమిటో తెలుసున దక్ష దశ అంటే అమావస్య పూర్ణమాసం అంటే పూర్ణిమ నాడు చేసే కర్మ పూర్ణమాస అంటే పూర్తి నాడు చేసే కర్మ దశ అంటే అమావాస్య నాడు చేసే కర్మ రంగు ఇష్టి రంగు ఇష్టి అవి అదేని పై వాటిపై అగ్నియానము అగ్ని రేరు చుట్టారు వాటిపై సోమయాగములు ప్రారంభం అవుతాయి మొదటిది అగ్నిష్టోమము దాన్ని జ్యోతిష్ఠోమము అని కూడా అంటారు ఆ పైది చేయనము చేయను గారిని చేయడం చేశారు అన్నమాట మహాగ్ని చేయనము అని అంటే ఆ పైది వాజపేయము పరిపేయలు ఆ పైది అతిరా అతిరాత్రము ఆ పైది షోడశీ ఆ ఆ ఉంటా అఖిరాధ్రము కూడా విను మొన్న ఒక ఆయన నన్ను కఠిన వెళ్ళారు నేను అష్టోనియామం చేయబోతున్నాను సో ఆ విధంగా కర్మలు కొద్ది మంది చేస్తా ఈ కర్మలన్నిటికీ యజ్ఞ అజ్ఞా ఇవి ఎన్ని ఉన్నాయని చూడ అధ్యయనం అధ్యయనం అంటే జరుగుకోవడం ఏమిటి జరుగుకోవడం మన కామో ఏమి కామో అలాంటి అధ్యయనం అయితే మోక్షం రావడం అది కాదుగా ఇక్కడ ఎలా అధ్యయనం అర్థం అధ్యయనం ఋక్కు ఆదిశక్తిని చేత యజుస్సు సామాన్ మూడు వస్తారు మూడు రుగ్ యజు సామాక్కులు అంటే రుగ్గు యోజులు చదువుకుంటే రుక్కులు యజుర్వేదం అయితే యజుష్ రూపం సామవేదం అయితే సామాన్యం ఏమండి మామూలుగా మోసే తోరూపాలంగా చెప్పాలంటే పద్యాలు అయితే రుగ్వేదం జడ్జి అయితే ఎదుర్వేదం పాటలైతే సామాన్యు ఓకే ఈ మోగించి మేము చదువుకోవాలి మామూలుగా దప్పుళ్ళ పాటలాగా చదువుకోకూడదు సంగీయమస్య దానికి ఏమో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు చూడే గడవాల్సి ఉంటాయి నియమాలు అంటే మడిబట్ట గడిబట్ట అని కాదు అని చెప్తాయి అధ్యయనం కదా అలాంటివి చెప్పడం మడిబట్లు తడిబట్లు భాష్యాల్లో చెప్పడం ఇక్కడ దీవాలంటే స్వరము ఇలాంటి దీవాలు తప్ప తడిబట్లు మడిబట్లు పొట్టు పంజులు అలాంటి నియమాలు కాదు అయినా లేదు ఆ నియమం ఇక్కడ వేదన రాశాడా అని నేను కూడా చూస్తున్నాను ఆయన ఏం రాకపోతే రాయకపోతే నేను చెప్పింది స్వీకరించటం అంటారు సో అభ్యాసస్ట స్వీకరణ ఉచారే ధనం ఆమతి పంచ విధ సో సన్నియమస్య ప్రాణముఖత్వాది నియమస్య అంటే తూర్పు వైపు కూర్చుని వీరు వేదాన్ని అధ్యయనం చేయాలి ఆయన కోపం అలాగే చెప్పడా నేనేమంటున్నానంటే స్వరము అవి స్పష్టంగా కులింగ్ లో ఉండాలని ఉచ్చారణ అది సరిగ్గా ఉండాలి ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో ఉపన్యాసం ఇచ్చేప్పుడు కర్త కర్మ క్రియ అవన్నీ సరిగ్గా లేకపోతే అవన్నీ వాళ్ళు ఇబ్బంది పట్టకండి ఇబ్బంది పడతారు తెలుగులో మాట్లాడేప్పుడు రాజకీయ నాయకుల ఉపన్యాసం లాగా ఆ వాక్య అన్వయం లేకుండా ఒక కనెక్షన్ లేకుండా గాలివాటుగా మాట్లాడితే పండితులు మెచ్చుతారు అన్నది అలాగే మంత్రాలు కూడా మంత్రాలు అంటే సంస్కృత భాషలో ఉంటే వాక్యములు కదా కాబట్టి వాటిని యథోచితంగా ఉచ్చేదించాల్సింది ఇప్పుడు సహ ఉందనుకోండి సహ సహ తేడా ఉందా లేదా అంటే వాడు సహా అంటే అవ్యయం యోగా జరిగింది తేడా వచ్చిందో చూడ ఒక ఆయన మంత్రం చెప్తున్నాడు మంత్రం చెప్తే సహా అని ఆపే అప్పుడే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పది మంది ఉరికేశారు ఆ తన మీద ఉరికేశారు అవన్నీ సహాయకురా విసర్గనాది అంటే అప్పుడు అప్పుడు నాది కర్జును సహా అని చెప్పాడు అది విసర్గ కాదు గమనించాడైతే కాబట్టి అది మేము ఉచ్చారణ నియమాలు తూర్పు వైపు కూర్చుని చెప్పడము ఇచ్చారణ నియమాలు ఇవ్వే అర్ధ ప్రధానం చేసేప్పుడు తూర్పు వైపు చేస్తాను అలాంటి ఎరుపు వేదము నేరు వేదము సామవేదము వీటిని అభ్యాసం చేయుట అంటే అధ్యయనం చేస్తూ ఉండుట దానికి అధ్యయనము పేరు సో యజ్ఞ అధ్యయనం ఇంకా దానం దానం బహిర్వే యథాశక్తి ద్రవ్య సంవిగ్యమాణేభ్య దానము అనగా ఏదైనా యజ్ఞము చేసినప్పుడు ఇచ్చే దక్షిణని దానం అని అనుకోవడదు బహిర్వేది వేది అంటే యజ్ఞంలో కోపం చేసేదాన్ని వేది అంటారు అక్కడ రుక్మికులు ఉంటారు అద్వైజ్ఞుడు కోట ఉత బ్రహ్మ ఈ నలుగురు రుక్మికులకు వేదంలో విధంగా దక్షిణ ఇస్తారు అది దానం కాదు అది దానం కాదు నేను ఏదైనా దానం చేయకుంటే ఇప్పుడు తండ్రి గారు తల్లిగారు పోయినప్పుడు గోదానం చేశారనుకోండి అది ఆ పితృకర్మలో భాగం పితృకర్మ చేసిన వల్ల వచ్చే దాంట్లో కలిసిపోతుంది అంతేకాని మళ్ళీ సెపరేట్ గా వంశైడ్ చేస్తేనే మీకు గోదాన ఫలం వస్తుంది ఎవరో పోయినప్పుడు గోదానం చేస్తే మీకు గోదాన ఫలం రాదు ఎందుకంటే అది మొత్తం పితృకర్మలో భాగం అది శాంతం చేశారు నేను సత్యనారాయణ వ్రతం చేసి ఆయనకు ఒక రూపాయలు దక్షిణ ఇచ్చారు అనుకోండి ఒక ఐదు రూపాయలు వంద ఇచ్చి ఐదు రోజులు వందలు ఎవడం చేస్తారు ఒక వెయ్యి రూపాయలు దక్షిణ ఇచ్చేది అనుకోండి దాన్ని దానం అందం దాన్ని దక్షిణ అంటారు అది బహిర్వేది అన్న దానికి అర్థం అండి కాబట్టి పూజ చేసినప్పుడు అప్పుడు దక్షిణ ఇచ్చి నేను దానం చేశానని అనకూడదు ఎందుకంటే పూజలో భాగం అది కాబట్టి వేది ఆ యజ్ఞ యజ్ఞాలకి బయట అంటే యజ్ఞ సందర్భం కాకుండా వేరే సందర్భంలో మీరు ధనాన్ని ఇవ్వాలి ధనాన్ని యథాశక్తి ఇవ్వాలి యథాశక్తి అంటే ఏంటి ధనం ఇచ్చేసి మీ దీపం మళ్ళీ మీరు ముష్టికి ఉండకపోతుంది ఓకే శక్తి మంచి దానం చే కొంతమంది అలా చేస్తారు కొంతమంది మాయకులు శక్తిని మించి దానాలు చేసి కష్టాల్లో అందుకొని విదేశలింగం మంత్రులు గారి రాజశేఖర చరిత్రము ఎప్పుడైనా చదివేదా మరి ప్రచేన కాళ్యా చాలా గొప్ప కావ్యండి అది టీవీలో ఎవరిలో సీరియల్ కింద కూడా అప్పట్లో దూరదర్శన్ వాళ్ళు చూపించారు రాజశేఖర చరిత్ర రాజశేఖరుడు అనే ఆయన ఒక ఆయన ఉంటాడు ఒక సద్బ్రాహ్మణుడు ఆయన సంపన్న గృహస్థు ఆయన సంపదనంతనే దాన ధర్మాల్లో భారత గత్వంలో ఖర్చు పెట్టేస్తారు ఖర్చు పెట్టేసి భార్యాపిల్లలతో రోజు మీద అలా చేయకూడదు తన తను ముష్టికి బయట ఉండకూడదు అది నెంబర్ వన్ యథాశక్తి శక్తి అనధిక్రమ శక్తిని మించి శక్తిని మించి శక్తి వంచన కూడా చేయకూడదు పది రూపాయలు ఇవ్వగలిగిన చోట పాపలా అది లోహము లోహము ఉండద్దు తర్వాత ఒక రకమైన ఆదేశము పౌరమోత్సనం తోటి కూడా దానం చేయవచ్చు ఉళ్ళో వాళ్ళందరూ ఒక రూపాయిస్తే ఎవరుకుంటారో రూపాయలు ఇచ్చేటనుకోండి సాగుదంటే అప్పు తీసుకొచ్చి ఇచ్చేటనుకోండి ఆ అప్పుడు వడ్డీ పెరుగుతుంది వీడు ఆశ్చర్యం ఆ రకంగా ఎన్నో కుటుంబాలు దెబ్బతిన్నాయి అలా చేయవచ్చు దానం మీకున్న శక్తి మేరకు మీరు దానం చేయాలి ఎవరికి ధ్యానం చేయాలి భిక్ష అంటే ఇప్పుడు మీరు వంట వంట మనిషిని పెట్టుకుని ఈ దానం ఎలా వంట మనిషికి చేయటం అలా పని పెడతారు లేకపోతే పని మనిషిని పెట్టుకుని చేర దానం చేయాలనుకుంటే పని మనిషిని చేరి చేయటం ఆ పని మనిషికిచ్చి అంటే కలిసి వస్తుంది అలా చేయకోవాలి శిక్ష అలాగే మీరు మీకు మీకు జ్యోతిష పండితులు ఉంటాడు వీళ్ళు నెలకోసారి జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు జరగాలి కదా భవిష్యత్తు ఎలా ఉంటుందో గంట నెలకోసారి ఆయన జ్యోతిషం చెప్తూ ఉంటాడు దానం ఇచ్చేప్పుడు ఆయనకి దానం ఇచ్చాడు ఆయన దానం ఇచ్చేస్తే ఆయన జ్యోతిషం చెప్తూ ఉంటాడు మహమాతానికి అలా చేయకూడదు మా తయ మేము ఏదైనా మాకు చెప్పింటండి మేము అని వస్తారు లక్షమానే విష వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని మీ దగ్గర పనులు చేసేవాడికి మీ దగ్గర మీకు భౌరోగ్యం చేసేవాడికి దానం చేస్తే నేను చెప్పిన వాడు చెప్ప చేతల్లో ఉంటాడు ఆ దానం పైవాడికి ఎందుకున ఇవ్వడం మనకి నేనోసారి చూశాను చూసి అలా చేయకూడదు ఒక నోము ఉన్నది ఆ నోములో ఒక సత్రా ఏదో ఏదో ఋషపించడము ఇలాంటివి ఏవో నోములు స్త్రీలు నోములు ఇవ్వ చేస్తూ ఉంటారు ఆ నోములో ఏదో రెండు రూపాయలు దానం ఒక సత్రాహ్ దానం చేయాలి అని ఆ అమ్మగారు ఏం చేశారంటే తమ్ముడు వచ్చాడు అప్పుడే తమ్ముడు ఇట్లోడు కాదు తమ్ముడు ఇంకో ఇంచు వాడు కదా పై ఇంచు వాడు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో సంబ్రాహ్మణుకి ఇవ్వాలి కదా వీళ్ళు బ్రాహ్మణుడే సంధ్యావందరం అదే లేదు అయినా బ్రాహ్మణుడేగా కాబట్టి వీళ్ళకి వాళ్ళకి ఎందుకు మా తమ్ముడు ఇచ్చేస్తాను ఇద ఇదానం అని ఆడుకులు హాజరు కానీ తమ్ముడు ఇచ్చేస్తాడు అలా చేయకూడదు భిక్ష దిక్ష కోసం వచ్చిన వాళ్ళకి అయ్యా మాకు మీరు ఉపకారం చేయండి అని కోరిన వాళ్ళకి మీరు దానం చెయ్యాలి అలాగే భోజనం కూడా భోజనం పెట్టేసి నువ్వు మామరుజించి ఏ నువ్వు నీ బాధ్యత పిల్లలు వచ్చేట్రా ఈసారి మా ఇంటికి వాళ్ళకి భోజనం పెట్టేసి దానం చేసామని అలా అనుకోకూడదు బంధువులకి భోజనాలు పెడతారు బంధువులకు భోజనాలు పెడితే అది దానంలో రాదు అది కాని వాళ్ళకి పెట్టాలి బంధువులకు ఎందుకు పెడతారు అప్పుడు వీలు పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం పెట్టేస్తే దానికి దానికి చెవులు అన్నట్టుగా పెట్టాము లేకపోతే ఎప్పుడూ వచ్చి చేసి వెళ్లడమే కానీ ఎప్పుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు అని అనిపోతారని బంధువుల్లో బంధువులకి అలా పెట్టుకుంటూ ఉంటాం అలా ఉండకూడదు వాడికి తిరిగి ఉపకారం చేసే అవకాశం లేని వాడికి ఎటువంటి ఫలాపేక్ష లేకుండగా ఆ ధనాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటాడు అనే నిశ్చయం మీకు కలిగినప్పుడు ఈ ఉపకారం నేను చేయమని మాకు కోరినప్పుడు నేను లోపం వెళ్ళుకోకుండా ఆ ఉపకారం వాళ్ళకి చేస్తే అంతేగాని అది దాన శబ్దానికి అంత ఉంది ఈ మూడు కలిస్తే ఇది మొదటి ఆధార స్తంభం అవుతుంది ఈ విచారం ఎంత బాగుంది ఇతమో మొదటి ధర్మస్కంధం మీతో గృహస్థం చెప్పారు ఇదంతా గృహస్థ ధర్మం ఇది కాబట్టి మొట్టమొదటి ధర్మస్కంధం గృహస్థాశ్రమం గృహస్థాశ్రమాన్ని కాళిదాస మహాకవి సర్వోపకారమం ఆశ్రమం అని వర్ణించారు సర్వోషంలో మేము ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నాము ఇతర ఆశ్రమంలో వాళ్ళందరికీ కూడా ఉపకారము చేసే సామర్థ్యము గృహస్థాశ్రమంలో నేను ప్రవేశిస్తున్నావు అని వర్ణించాడు సర్వ ఉపకార క్షమం ఆశ్రమం గృహస్థాశ్రమం అయితే ఇప్పుడు గృహస్థులు ఆ ఆ దృష్టిని కొంత పోగొట్టుకున్నారేమో అని దృష్టి గృహస్థుగా ఉన్నంత వరకు వచ్చిన వాళ్ళకి తలదాడుకునే పోటీట ఉన్నంత భోజనం పెట్టి పొంద వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేసి పంపించుట అనే పని పూర్ణం చేసి ఫోన్ లో ఎలా ఉంటే ఇప్పుడు రాజమండ్రి లేకపోతే విశాఖపట్నం లేకపోతే హైదరాబాద్ ఎక్కువ నగరానికి వెళ్తే బంధువులు ఇంటికి వెళ్లేవారు బంధువులు ఇంటికి చెప్ప పెట్టుకున్నా వెళ్ళి తలుపు కొట్టేవారు అప్పుడు చెప్పడానికి ఫోన్ లో ఉంది కార్చుగా వస్తే ఎప్పటికి వేరే నేను కాదు వచ్చి కలుపు కొట్టి వచ్చారా ఎలా ఎప్పుడైనా దగ్గర రైతు వస్తున్నారా ఏమీ రండి అని లోపలి గురించి అక్కడ వస్తారు కంచి పెట్టుకుని కిట్ట పెట్టుకుని స్నానం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి టిఫిన్ భోజనమో చేసి తమ పని తాము తీసుకుని రెండు రోజుల నుండి వెళ్ళేవారు అలా బంధువుల ఇంటికి వెళ్లేవారు హోటల్లో మకానం పెట్టడం వల్ల ఎరగడం కానీ ఈ రోజుల్లో బంధువులస్ట్టికి వెళ్ళడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇంకేత హోటల్కి వెళ్లి హోటల్లో ఉండడమే మంచిదనే పరిస్థితి వచ్చింది సమాజంలో మీకు మార్పులు వస్తాయి ఆ రోజుల్లో గృహస్థులు ఈ విధంగా అన్ని వర్గాల వారికి అన్ని ఆశ్రమాల వారికి ఉపకారం చేస్తూ ఉండేవారు అవముశ్రమం గృహస్ గృహస్థసమవేత నిర్దిశ్రేకీయతృతీయశ్రవణా నాద్యాధ ఇప్పుడు ఈ ప్రథమ అనే మాటకి మొదటిది అని అర్థం చెప్పాలా ఒకటని అర్థం చెప్పాలా మొదటిదని అర్థం ఎలా చెప్తారండి మొదటిది ఏదవుతుంది బ్రహ్మచర్యాశ్రమం అవుతుంది బ్రహ్మస్థాశ్రమం మొదటిదని అర్థం చెప్పకూడదు ఒకటే అని అర్థం చెప్పాలి మూడింటిలో ఒకటి మరి శంకర్ల భాష్యం చాలా ఏంటంటే చాలా సూక్ష్మంగా నా ఆద్యా మొదటిదనే అర్థం మాత్రం కాదు ఎందుకంటే మీరు పుడుతూనే గృహస్థుగా పుట్టినట్టు కదండి బ్రహ్మచారిగా ఉంది రెండవది మొదటిది కాదు మరి ప్రథమహ అంటున్నారు ఏమిటి మొదటిది అంటున్నారు గృహస్థని పట్టుకుని బ్రహ్మచారిని మొదటి అంటే అలా అర్థం ఆద్య కాదు అదౌ భవహ ఆద్యహ మొదట ఉండేది అని కాదు అర్థం మరి ఏమిటి అర్థం ఏకహ అది ఒకటి కాబట్టి ప్రథమీ తప్పు ప్రథమ ఒకటి ఎందుకు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది గృహస్థి సంబంధించింది కనుక మరి మంత్రంలో గృహస్థ శబ్దాలు ఎందుకు కదా ఎక్కడుంది గృహస్థం ఎక్కడుంది అంటే అలా కాదగా ఆ మూడు చెప్పాడు కదా యజ్ఞము అధ్యయనము దానము అని మూడు చెప్పాడు కదా ఈ మూడు గృహస్థాశ్రమం తోటి విడదీయలా అనే సమవేదాంతే విడదీయరాని విధంగా ఉన్నది అని అర్థం ఇప్పుడు యజ్ఞం ఉంది గృహస్థే చేస్తాను యజ్ఞం పెళ్లి కాదే యజ్ఞం చేయడానికి యోగ్యదే లేదు అసలు పానప్రస్థ అఫల చేయడు లేదు కాబట్టి గృహస్థే చేస్తాడు దానం కూడా గృహస్థే చేస్తాడు పానప్రశలు దానమేం చేస్తాడు లేకపోతే బ్రహ్మచారి దానమేం చేస్తాడు గృహస్థే చూ చేస్తాడు కాబట్టి ఈ ఆ చక్కటి మూడు కూడా అధ్యయనం కూడా గృహస్థే చేస్తాడు చదువుకుంటాడు చెప్తాడు పాఠం మూడు కూడా గృహస్థాశ్రమం నుంచి విలదీయడానికి వీలు లేనివి కనుక వాటిని నిర్వర్తించి వాడు గృహస్థుడు కనుక ఆ గృహస్థుని చేత నిర్దేశింపబడుతున్న ఆశ్రమము కనుక దీన్ని మొదటి ఆశ్రమం అర్థం మాత్రం మీరు చెప్పకండి మొదటి ఆశ్రమం అర్థం చెప్తే తప్పవుతుంది ఒక ఆశ్రమము అని అర్థం చెప్పుకోండి అంటే మంత్ర విచారము అని ఒక మంత్రానికి అర్థం చెప్తే ఎలా చెప్పాలి అది శంకర భగవత్పాదుల దగ్గర నేర్చుకోవాలి లేక అంటే నోటుగా చూసి చెప్తాను నేను ఇక్కడ ఆ సమవేత తెలుగులో దాన్ని వివరించి రాశాను ఆ సమవేత అనే మాట ఈ అధ్యయనాదులకు గృహస్థాశ్రమమునకు అవినాభావ సంబంధము గలదు కావున ఈ కావున ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన సమవేతత్వస్ అందువలన ఈ ధర్మస్కంధము ఆ ధర్మములు నిర్వర్తించే గృహస్థుని రూపముగా నిర్దేశించబడుతోంది గృహస్థుని రూపముగా అంటే గృహస్థేన నిర్దిశ్యతే దాన్ని ఇష్టంభూతలక్షణే తృతీయా మొదటి తృతీయ గృహస్థ సమవేతత్వాత్ అయితే అది పంచమి ఏతుపంచే గృహస్థునికి ఈ కర్మలకి అవినాభావ సంబంధము కలదు కావున ఈ గృహస్థుని రూపముగా ఈ స్కందము నిర్దేశించబడుతోంది ఈ స్కందము ఇది ఒకటి మూడింటిలో ఒకటి మొదటిది కాదండి ఓకే కాబట్టి అనువాదము చాలా విద్య చేయాల్సి ఉంటుంది అనువాదం అనువాదం చేసేప్పుడు అదేమి సరళమైన మాట కాదు సో అంటే దాన్ని ప్రేమగా చదివి దాని మీద కొంత మనస్సు పెట్టుకుని పూర్తిగా అక్కడ ఉండే మొత్తం ముక్కలకి పెడులు చేసి పెట్టేయడం కాదు అలా పెట్టేస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా గృహస్థ సమవేతమటం వలన వాటిని నిర్వర్తించే గృహస్థుడి చేసి నిర్దేశింపబడుతోంది ప్రథమ అంటే ఒకటి ఆద్య అది మాత్రం అర్థము కాదు అందువల్ల గులు పెట్టుకుంటే అది విన్నవాళ్ళకి చూసిన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా దాన్ని అనువాదం చేయాల్సి ఉంటుంది లేకనే ఇంకే సంస్కృతం వచ్చు తెలుగు వచ్చు కనుక ఆ భాష నుంచి ఈ భాషలకు అనువాదం చేసేసారు ఇది మొదటిది ఇది మొదటిదేనా మొదటి అది ఒకటి ఇది ఒకటేనా అంటాం ఎందుకు మరి ఒకటే ఉంది అనుకోండి ఒకటే అదిగో పండు అన్నారు అదిగో పండు అన్నారు అదిగో ఒక పండు అనుకోండి అదిగో ఒక పండు అన్నారు అంటే రెండో పండు మూడో పండు నాలుగో పండుగ ఉన్నప్పుడే అదిగో ఒక పండు అన్నారు ఇక్కడ మరి ఒకటన ఎందుకు అంటున్నారు అదే ఉంటే ఇంకా ఒకటే అరంకర్ల అంటే రెండోది మూడోళ్ళు ఉంటున్నాయిగా ద్వితీయ తృతీయ శ్రవణ రెండవది చెప్తున్నారు మూడవది చెప్తున్నారు కాబట్టి ఇది ఒకటి అని అర్థం అంటే అలా ఏం చెప్పాల్సి వచ్చిందంటే ప్రథమ శబ్దానికి మొదటిదని అర్థం ఉంది ప్రథమ పుత్రుడి అంటే ఒక పుత్రుడా మొదటి పుత్రుడా అంటే మొదటి పుత్రుడు అని అర్థం ఉంది ఆ అర్థం ఇక్కడ చెప్పగలరా బాబు అని నా ఇక రెండవది ఒకేవతృతీయ తప ఏ ద్వితీయ రంగవే తపస్థే తపస్ తపస్థే తపక్ష్రచాంద్రాయనాదీ తద్వాస్తాపస పరివ్రాణివా న్రహ్మ సంస్థ ఆశ్రమధర్మమాత్ర అసలు అప్పుడే పెంచి మొదలవుతాం మెల్లగా క్లాస్ చిన్న పెంచీ ప్రారంభం అవుతాం నేను ఈ మాట ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే దీంట్లో పేజీ ఘట్టాలు కొన్ని ఉంటాయి ఆ విధానం అంతా ఎందుకు లేకుండా ఇక్కడ ఇక్కడ మొదటి చావుకే కూర్చొని ఆ యాభై మందిని చుట్టూ పెట్టుకుని కాంట్రవర్షియల్ టాపిక్ మనకు ఎందుకు వచ్చి ఎంతవరకు కూర్చున్నాయి ఇక్కడ ఎంతకాలం అనే అవసరాలు దాన్ని ఎప్పుడొప్పుడు బయటకు రావాలి కాబట్టి ఈ వేళది బయటకు వస్తుంది ఇంక వేళ మొదలుపెట్టి ఇంకే వస్తాయి కొన్ని పేచీ ఘట్టాలు ఉన్నాయి ఇక్కడ దాంట్లో భాష్యకారులు చెప్పిన మాటలని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు స్పష్టమైపోతాయి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ పెట్టి ఆశ్రమాలు పెట్టి మఠాలు పెట్టి వీళ్ళని అక్కడ హెండ్లు పెట్టి మేనేజ్మెంట్ చేశారనే దృష్టి ఏదైతే సమాజంలో ఉందో అదంతా కూడా కల్పించే గొప్ప యథార్థం వాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని లోకంలో జనులకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఆ అభిప్రాయాల్లో కొన్ని కరెక్టే కానీ అన్ని మాత్రం కరెక్ట్ కాదు అని ఈ విషయాలన్నీ ఇక్కడ బాగా కూలంకషంగా చర్చింపబడతాయి ఇప్పుడు తపస్సు అంటున్నారు తపస్సు సాధారణంగా లోకంలో అభిప్రాయం ఏమిటంటే సన్యాసం పుచ్చుకుని తపస్సు చేసుకుంటాడనే అభిప్రాయం కాదు అంటే తపస్సు అంటే ఏమిటి తపస్సు అంటే కృచ్ఛాంద్రాయన ఇది సో అంటే పెళ్లి జపలు మానేసి నక నక ఏదో మంత్రం ఏదో కొట్టుకుని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఆ కష్టపడిపోతూ ఆ కష్టమంతా కూడా ఆ ఈశ్వరారాధనలో భాగముగా స్వీకరిస్తూ ఉండేదాన్ని తప్పస్తుంటారు దీనికి దృష్టాంతం అయ్యప్ప వరతము మీకు చెప్తే నన్ను కోసం చెప్తాను ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉంటారు వాళ్ళు రోడ్డు మీద చెప్పులు లేకుండా ఓసారి నేను మొన్న మొన్న ఎక్కడికో కొద్ది దూరం చెప్పులు లేకుండా అడిగాను ఎందుకన్న రాళ్ళు ఉన్నాయి కొద్దిదోరం చెప్పులు లేకుండా నడిస్తే నేను నడవలేకపోయాను కాబట్టి చెప్పులు లేకుండా నడవడము తపస్సు నా జీవితంలో తపస్సు అయి లేదు అయింది నా వల్ల కాదు తపస్సు ఎవరినల్ల ఉన్నప్పుడు చేయొచ్చు అలాంటి దాన్ని తపస్సు ఆ తపస్సుకి లోకంలో ప్రతిష్ట కలదు ఇది గొప్పది ఇంత కష్టపడిన తపస్సు వల్ల కూడా మీకు మోక్ష బలము లభించదు అని చెప్తున్నాను మీరు గమనించరు దానికి దృష్టాల్లో ఏమి ఇచ్చారంటే తపశ్చబ్దానికి ఈ సందర్భంలో కురిక్షర చాంద్రాయనము అని దృష్టాంతం కురుక్షర అంటే కష్ట సాధ్యమైన చాలా కష్టపడితే కానీ మీరు పూర్తి చేయలేరు చాంద్రాయనం ఈ చాంద్రాయనం ముప్పై రోజుల వ్రతం అయ్యప్పల వ్రతం ఎనిమిది రోజులు నలభై రోజులు ఇది ముప్పై ఇంటూ తిండికి సంబంధించిన వరద పా నాడు ఒక్క ముద్ద తినాలి రోజు ముద్దానికి ఒకసారి భోజనం ఒక్క ముద్దతో సరిపెట్టాలి పాద్యమునాడు రెండో ముద్ద దాకా మొన్నడు దాకా ఆడాల్సి ఉండేది ఇది నాడు రెండు ముద్దలు తినాలి అది నాడు మూడు ముద్దలు తినాలి పూర్ణిమ నాడు ముద్దలు తినాలి కృష్ణముఖ పాద్యమునాడు మళ్ళీ పద్నాలుగు ముద్దలు తినాలి అలా అమావాస్య నాడు అప్పుడు మామూలు పాడ్యులు నాడు భోజనం అంటే ముప్పై రోజుల తర్వాత వీటికి మామూలు భోజనం దొరుకుతుంది ముప్పై రోజులు కూడా నగన లాంటితో అలా తిండి దీపలు లేకుండా అలా పండుగ ఉండడానికి దాన్ని కృచ్ఛాంద్రాయనము అని అంటారు ఆదిశప్తించేత అయ్యప్ప వ్రతము ఇలాంటివి మీరు దేకరించవచ్చు అయ్యప్పలు ఆ నల్ల బట్టలే కట్టుకుంటారు దానికేదో వాళ్ళు హేతువు చెప్తారు నేను ఒకసారి నల్ల చొక్కా నల్లగా ఉన్న చొక్కా కానీ హైదరాబాద్ నాన్నగారి దగ్గర పన్నం వర్ణించే రోజుల్లో వేద పొందాలు వర్ణించే రోజుల్లో నల్ల తొక్క వేసుకుంటే ఆయన ఏమని చెప్పి ఎప్పుడు నల్ల తొక్క వేసుకోవచ్చు వేసుకున్నా నాకు కనపడవచ్చు నాకు వాళ్ళ గుర్తు ఆయన మహావేద విద్వాసుడు నేను ఆయన దగ్గర కొంతకాలం వేదం శుశ్రూష చేశారు అప్పుడు ఆయన చెప్పారు ఏమిటో నల్ల తొక్క వేసుకున్నావు మీ నాన్నగారైనా చెప్పలేదా నీకు అని ఆయన్ని కూడా కోప్పడ్డారు పెద్దవారు ఆయన ఈ నల్లు ఆ సందర్భం వేరు ఆ నియమాలు వేరు ఈ అయ్యప్ప నియమాలు వేరు అయ్యప్పలో వాళ్ళు ఏదో చెప్తారు దానికి ఏదో చెప్తారు ఏదో శని అని చెప్తారు శనికి నలుగు సంబంధం ఏదో నలుగుతు పురాణంలో అలా ఉంది సో ఆ బట్టలు వేసుకునే స్నానం చేయాలి తెల్లవాడతామునే స్నానం అలా చేస్తారు కృచ్చిన చంద్రాయనము అయ్యప్ప వృత్తము కంటే కఠినమైంది వ్రతానికి అయ్యప్ప వ్రతం శానిటైజ్ చేస్తే ఆ దర్జాములకు వస్తుంది ఇలాంటి వ్రతాలు చేస్తారు తపస్సు విషపించిన వ్రతం లేడీస్ చేస్తారు గెండి చెప్పలేకుండా అలా పడి కళ్ళల్లో పొత్తులు నిద్రపోకుండా నిద్రపోకూడదు అని సో నిద్ర నిద్ర వచ్చేది కాబోయ్ ఈరోజు నిద్ర వచ్చేసింది పాప అలా చేస్తూ ఉంటారు ఇది రెండవది చేస ప్రథమా ఈ రెండవ ధర్మాన్ని ఎవరు ఈ రెండవ ధర్మస్థంభం దీన్ని ఎవళ్ళు ఆచరిస్తారండి అంటే తాపసహ తద్వాంశ తాపసహ తాపసుడు ఆ వ్రతము చేసేవాడు తాపసుడు ఇలాంటి తాపస్సును కొంతమంది మనకి ఆ ఋషికేశ ఉత్తర కాశీ ఆ ఏరియాలో మనకి కనపడతారు అక్కడ ఉత్తరకాశీలోనూ అక్కడ ఉంటారు ఆ చలిలో ఉండడమే తపస్సు చలి ఉంటుంది ఆ చలి తట్టుకుని అక్కడ వీటిని కూడా ఏమో కంబడి కప్పుకుండా కూడుకోవడమే ఇది ఇటువంటి వెళ్ళడానికి కూడా సందర్భం ఉండదు చలి చాలా ఎక్కువగా ఉంది ఆ చలిని తట్టుకుంటూ తక్కువ సదుపాయాలతో అక్కడ ఉండిపోతారు అదే తపస్సు కాబట్టి వీళ్ళు తపస్సులు ఉంటారు వీళ్ళలో జ్ఞాననిష్టావి అవి ఉండవు అంటే ఆ మన ప్రమాదం దాన్ని జపం చేసుకుంటూ మాల తపస్సు చేసుకుంటూ పోతుంటారు ఒక ఆయన వేరు వేరంతా కాయ కాచేసి మాల తిప్పి తిట్టి తిట్టి ఆ రుద్రాక్షమాల గడుగ్గా ఉంటుంది రోజు పది సార్లు రూపొన సంవత్సరం అంతా తిప్పేస్తే అక్కడ కాయ కాచిపోయి ఆ కాయ చూసి ఏటండి కాయ ఏమిటంటే మాల తిప్పడం వల్ల అలా ఏంత నొక్కుంటుందో ఆ మాల తిట్టాడు మరి ఈ ఏడు వేదిక రాకూడదు ఆ ఈ రకంగా కష్టపడుతూ ఉంటాం వీళ్ళు తాపసహ తాపసహ అంటే వానప్రస్థులు కలుగుతాయి అయితే మరి కొంతమంది సన్యాసులు కూడా ఇలా ఉన్నారే పరివ్రాత్మా మీరు మూడో ఆశ్రమం అని చెప్పారు ఇది మూడో ఆశ్రమం ప్రతి ఆశ్రమం కదా సన్యాసం నాలుగవ మరి కొంతమంది పరివ్రాక్తులు కూడా ఇలాగంటే తపస్సులు చేసుకుంటూ జపా చేసుకుంటూ ఉన్నారు కదా మరి ఇది మూడో ఆశ్రమం అవుతుందా మూడు నాలుగు కలిగవుతుందా ూడే మరి సన్యాసులు ఉన్నారు కదా ఆ సన్యాసులు బ్రహ్మనిష్ట గల సన్యాసులు కాదు వాళ్ళు కాదు సన్యాసుల్లో రెండు రకాల సన్యాసులు బ్రహ్మనిష్ట గల వాళ్ళు బ్రహ్మనిష్ట ఎదురే వాళ్ళు మీరు లోకంలో ఎదురు ఆ సన్యాసుని చూసి అతను పాటించేటువంటి కఠోరమైన నియమాలను చూసి ఆయన గొప్ప అనుకుంటారు ఏ రకమైన కఠోర నియమాలు లేకుండా ఉన్ను ఒడు వెళ్తున్నోట వాళ్ళు చూసి వీడెవరో ఆ సీదా సాదా సన్యాసి సాధువుగా వీడు సన్యాసి కాదని లోకంలో ఏదైనా అనుకున్నారంటే అది తల్లగిందులు వాళ్ళు ఏం చేయగలుగుతుంటారు ఇప్పుడు తాపస్ సన్యాసి ఉంటాడు పరిమ్రాట్ వాడుతున్నారు కదా వా వారందస్తున్నానక్కడ సన్యాసి కూడా కావచ్చు కానీ తాపస్ సన్యాసి తపస్సు ప్రధానంగా ఉన్న సన్యాసి తప్ప బ్రహ్మనిష్ట ప్రధానంగా ఉన్న సన్యాసి ఇప్పుడు ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో రెండు సంవత్సరములు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్లలో ఒక పీరియడ్ ఆ సన్యాసి ఉండి ఆ దేవాలయానికి ఆ సేవ చేయాలి ఆయన చేయాల్సిన సేవతో ఫిక్స్ లు ఉంటుంది ఆ సేవ ఆ పూజాధిపతి వేయాలి అది చాలా కఠినమైన వ్రతం అది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఎక్కడి నుంచి కదలకుండా అక్కడ పదు ఇప్పుడు ఆ మీరు బ్రహ్మ సంస్థత్వం ఇది వేరు మూడో దాంట్లో వేయాలి తాపస ఇక్కడ చెప్పిన రెండవ ధర్మస్కంధంలో పడయాలి అంటే మొదటి మూడో ఆశ్రమాల్లో మూడవ ఆశ్రమంలో వేస్త దండి ఆయన వానప్రస్థుడు కాదు ఆయన గ్రహచర్ వానప్రస్తు పక్కన భార్య ఉంటుంది ఈయన పక్కన భార్య లేదు ఈయన సన్యాసం గుచ్చేసుకున్నాడు సన్యాసం పుచ్చుకుని దేవాలయంలో దేవుడికి సేవ చేస్తూ తిండి పిప్పలు లేకుండా ఆయాసెడుకుంటూ కష్టపడిపోతా ఉన్నాడు కాబట్టి ఈయన బ్రహ్మ సంస్థుడు మోక్షం కింద వేయలేరు బ్రహ్మ ఇది పేచీ గ్రంథమే నేను ఉండే చేశాను ఎందుకు బ్రహ్మ వేయకూడదు అంటే సన్యాసం అయితే పుచ్చుకున్నాడే గాని ఆశ్రమ ధర్మ మాత్ర సంస్థ సంస్థ వీడు బ్రహ్మనిష్ఠులు కాదు ఆశ్రమ ధర్మముల మాత్రమే నిష్ట కలవాడు ఆశ్రమ ధర్మాలంటే ఏమిటి కాషాయం గుండ తట్టుకో దాని అది పని చేస్తారు ముఖం కూడా గట్టిగా భస్మం పెట్టుకో అది ఇంపేస్తారు జుట్టేమో పెంచేసుకుని గడల బతిలాగే తయారవు అది చేస్తాడు తర్వాత చలి అయినా కూడా కప్పుకోకుండా అలా చలిని ఫలిస్తూ ఉండు అది చేస్తాడు మాల రోజు ఫలితాలు తిప్పు అది చేస్తాయి తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండు అది చేస్తాయి ఈ కష్టాలన్నీ పడతాడే తప్ప ఆత్మనిష్టం చేతో మాత్రం ఎరగడు సన్యాసి తపస్సు గలవాడు ఇప్పుడు వీటిని నాలుగు అంటారా మూడులో వేస్తారా ఆశ్రమాల వర్మలో మూడులో వేస్తారా నాలుగులో వేస్తారా నాలుగులో వేయింది మూడులోనే పడైంది ఎందుకంటే నాలుగవ ఆశ్రమానికి చెందిన ధర్మాలన్నీ ఉన్నాయే తప్ప తృతీయ ఆశ్రమానికి చెందిన బ్రహ్మ నిషేధిలో లేదు మీరు పెద్దలు మీరు ఆలోచించండి నేను అన్నమాట సత్యమనంతో అనుకోవడంతో మీరే చెప్పండి మనకి కనపడే ప్రతిబద్ధ సన్యాసుల్లో చాలా భాగం ఈ ఆశ్రమ ధర్మ మాత్ర నిష్ట గలవాళ్లుగా కనపడతారే తప్ప బ్రహ్మనిష్ట గలవాళ్ళుగా కనబడరు ఈ రకమైన ఇబ్బంది ఉన్నాయి బ్రహ్మనిష్ట మీకు ప్రచారంలో ఉండదు ఎక్కడో మూల ఎంత తేడా ఉందో ఎందుకంటే మీరు నియమాలు వ్రతాలు చేసినప్పుడు వాటికి ప్రచారం బాగా వస్తుంది మీరు ఆత్మనిష్టలో సైలెంట్ గా మౌనంగా ఉన్నప్పుడు ఏ ప్రచారము ఉండదు మీకు తెలుసున్న కొద్ది మంది కూడా ఈతోటి మనం మౌనంగా ఉంటారు ఏం మాట్లాడాలని కూడా దూరంగా పోతారు మీరు ఒక్కరే మిగులుతారు కాబట్టి బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మ సంస్థతో అమృతత్వ శ్రవణాత్ పోనీ తప ఈ తపస్థ అనేది కూడా బ్రహ్మ నిష్ఠే అనే వైపు చెప్పకూడదు చెప్పకూడదు వీళ్ళని పుణ్యలోకాహలో వేశారు తప్ప మోక్షంలో వేయలేదు కదా బ్రహ్మనిష్ట అయితేనే మోక్షంలో వేయాలి మరి ఈ తపహ మూడవది ఎక్కడ వేశారు ఏదే పుణ్యలోకాభవంతి అని పుణ్యలోకాల కేటగిరీలో పెట్టారు పుణ్యలోకాల కేటగిరీలో పెట్టారు కాబట్టి ఆశ్రమ ధర్మాలని వీళ్ళు గట్టిగా పాలిస్తున్నారు అని మనం చెప్పక తప్పదు ఆ ధర్మము యొక్క ప్రభావించేది వాళ్ళకి పుణ్యలోకాలు లభిస్తాయి సందేహమేమీ లేదు కానీ వాళ్ళు బ్రహ్మనిష్ఠులు కాలేదు కనుక మోక్షం మాత్రం వాళ్ళకి లేదు అయినా ఆ మాట మీద పెద్దలు గమనించాలి బ్రహ్మ సంస్థ ఆశ్రమధర్మ మాత్ర సంస్థ అని శంకరుడు ఒక వజ్ర ఒకటి వారేశారు విజయతలే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ భాష చదవడం మానేస్తారు అసలు వచ్చి ఆరోగ్యమే చదవరు చదివినా ఆరు చనివేసి కట్టి పెట్టేస్తారు ఇటు అటు మీరు ఇటువంటి ప్రారంభిస్తే దాంట్లోంచి గణిలోంచి మధ్యరాలు వచ్చినట్టుగా వస్తూ ఇది మళ్ళీ ఇంకో క్లాసు ఈ వారంలోనే మరో క్లాసు పెట్టుకున్నాము ఆ క్లాసులో కంటిన్యూ చేశాము బుధవారం మటుకు రామాణాము Up osropom Mada, Up ospoona Maba Zishb Billboardning Al piorata, Ran Couldapes young,